అనే శ్లోకం చదువుకున్నాడు గురువుగారిని ఆశ్రయించాడు మరి గురువు గారు పరబ్రహ్మమై ఉంటే అలా బోధిస్తాడు ఎతో వాచో నివర్త ప్రాప్య మనసా వాక్కు మనస్సు చేత తెలుసుకోవడానికి వీలు కానటువంటి స్థితి అన్నున్నటువంటి గురువు గారు మరి తాను బ్రహ్మమై బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి గురువు గారు తాను పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎదిగినటువంటి గురువు గారు మరి నువ్వు వెళ్ళి అడిగితేవండి ఇప్పుడు మా ఆవిడతో మాట్లాడమంటావా మానేయమంటావా మా ఆయనతో పాటు నన్ను వెళ్ళమంటావా మానేయమంటావా ఇలా అడిగేటటువంటి శిష్యుణ్ణి ఎలా సమాధానం చెప్తాడు మరి అంటే ఎక్కడ దాకా దిగిరావాలి ఇప్పుడు తాను పరబ్రహ్మమై ఉన్నానన్న నిర్ణయం దగ్గర నుంచి సాంతం ఇంద్రియాల్లోకి దిగిరావాలి చెప్పాలంటే దిగిరావాలి ఈ దిగి రావడం అనేది ఎంత వేదనాభరితమై ఉంటుందో ఎక్కితే కాని తెలియదు కింద ఉన్నంతసేపు ఇది తెలియదండి ఇది పైకి ఎక్కితే కానీ తెలియదు ఇది ఇది చాలా కష్టం అనమాట దిగిన ప్రతిసారి ప్రసవ వేదన అనుభవించాలన్నమాట పైకి ఎక్కిన ప్రతిసారి మళ్ళీ అలాగే సహ ఉంటాడు ఇలా అసహజమైనటువంటి జీవధర్మంతో ఉండటం అనేది చాలా చాలా కష్టం ఎవరికి స్వరూప జ్ఞానంలో ఉన్నవాడి ఉదాహరణ చెప్తా చూడండి ఇప్పుడు మనల్ని పట్టుకెళ్ళి ఏ అసంబద్ధమైనటువంటి జ్యోధశాలలోనో మద్యపానశాలలోనో మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అనుకోండి ఇదే సమయానికి మనం అందరం ఎలా ఫీల్ అవుతాము అదే సత్సంగంలో ఉంటే ఎలా ఫీల్ అయ్యావు అంతే తేడా ఎందుకని మనకు ఆ రుచి లేదు ఆ అభిరుచి లేదు ఆ విషయం లేదు తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ కూర్చోబెడితే అంతా వ్యవహారం తేడా వచ్చేస్తుంది అనమాట వాళ్ళలో మనం ఇమడలేము ఇంకా ఎక్కువసేపు ఉంటే వాళ్ళకంటే ముందే మనమే స్పృహ తప్పి పడిపోయే అవకాశం కాబట్టి ఇలాంటి ప్రభావం దీన్నే పరమాచారి అంటారు చేపల బుట్ట బంతి పూల బుట్ట బంతి పూలమ్మేవాడు చేపలమ్మేవాడు ఇటుదట అయిందనుకోండి చాలా ప్రమాదం వచ్చేస్తుంది వాడు స్పృహత పెడిపోతాడు మళ్ళవాడు స్పృహలోకి రావాలంటే మళ్ళవాడు యథార్థ స్వభావ జనితమైనటువంటి చేపల బుట్ట చేపలవాడికి బంతి పూల పుట్ట వాడికి మళ్ళా కప్పితేనే వాడు మళ్ళీ మేలుకుంటాడు లేకపోతే మేలుకొడు వాడి కాదు ఎందుకంటే అంత ప్రమాదం పడిపోతుంది అనమాట అందుకని మనలో ఉన్నటువంటి జాగ్రత్తగా ఈ అనాత్మ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని బాగా గుర్తుపట్టాలి ఇది ఇది వ్యవహారము ఇది వృత్తి ఇది విషయము ఇది కామము ఇది భోగము ఇదిగో ఇది వాసన ఇది గుణము అని జాగ్రత్తగా లోపల లోపలే గుర్తుపట్టాలి బయట వా మాటలతో చేసే పని కాదు మౌనంగా చేసే పని స్వాధ్యాయంతో చేసే పని చేసి ఏం చేయాలి ఎవరే నేనిదేనా ఇప్పుడు నేను దృశ్య సంబంధమైన వాడినేనా నేను శబ్దస్పర్శ రూపర సగంధాత్మకమైనటువంటి పంచ విషయ స్వరూపాన్న లేకపోతే సచ్చిదానంద నిత్య నిర్మలమా స్వభావం అని ఎవరికి వాళ్ళు లోపల క్షీరసాగర మధనం చేయాలన్నమాట ఈ అనాత్మయే సత్యం అన్నవారంతానేమో ఆసురీ సంపద కలిగిన వాడు అనాత్మ జ్ఞానమే మాకు ముఖ్యము అనాత్మ జ్ఞానమే ప్రధానము అనాత్మ జ్ఞానమే మేము సత్యం అనేటటువంటి భ్రాంతి గతమైనటువంటి సత్యాన్ని మాత్రమే వ్యవహార జన్యమైనటువంటి సత్యాన్ని మాత్రమే మిథ్యా వస్తువు ఈ మిథ్యా అన్న వస్తువునన్న దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి అంటే ఇది ఎప్పుడూ లేదండి అనకూడదు అసలు లేదండి అనకూడదు ఏమని చెప్పాలి విచారణ చేస్తే లేదు విచారణ చేయని వాడికి ఉందేది విచారణ చేయకపోతే లేదంటే లాభంలా వాడు విచ ఆత్మానాత్మ విచారణ చేసిన వాడికి బ్రహ్మానుసంధానం చేసిన వాడికి మాత్రమే మిథ్యా వస్తువుగా గోచరిస్తుంది నీవు ఏ సాంగత్యంలో ఏ సంగత్వంలో ఉంటే అదే సత్యం అనిపిస్తుందో అది నీ సహజ స్వభావం కాదు అంటే ఎంతకాలం చేయాలండి ఈ సత్సంగం నిరంతరాభ్యాసం దీర్ఘ అభ్యాసం ఆదరపూర్వకమైన ప్రేమపూర్వకమైన అభ్యాసం ఇది గుర్తుపెట్టుకోవాలి బలవంత బ్రాహ్మణార్థం నాం దారికి పోయేవాడిని పట్టుకొచ్చిన మా ఇంట్లో ఆనంద తింటావా తినవా అని గట్టిగా ఎలాకొస్తేవాడేవాడు వాళ్ళ ప్రయోజనం ఏమి ఇప్పుడు మనం కూడా చాలామంది ఇప్పుడు గమనిస్తూ కొంతమంది ఈ బలవంత బ్రాహ్మణార్థానికి లొంగుతున్నారు అన్నమాట అంటే ఎటాగొట్ట ఈ గట్టి ఎక్కేస్తే పోతుంది వీళ్ళతో చేరితే తొందరగా ఈ గట్టి ఎక్కేస్తాం వీళ్ళే మమ్మల్ని అవతలేసేస్తారు ఇలా ఇలా అదేవో రకరకాల భ్రాంతిగతమైన ఆలోచనలు ఏవో ఉంటాయి సరే ఏదేమైనప్పటికీ మహిమలు ఏవో చూపిస్తారని గాని లేదంటే ఎవో మహత్తులు చూపిస్తారని గాని ఏదో తత్కాలవత్తు మీ వ్యవహార జీవనంలో ఏర్పడినటువంటి వాటిని ఏదో పరిష్కరిస్తారని కాని అలా గురువుని ఆశ్రయించడం అనేటటువంటిది అనాత్మ పద్ధతి ఇలా కూడా ఆశ్రయించే వాళ్ళు ఉంటారు అంటే కర్మచక్ర పరిధిలో ఇమిడిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు అనమాట వీడు కర్మచక్రాన్ని దాటడానికి సిద్ధపడిన వాళ్ళు కాదనమాట ఇది గుర్తు పెట్టుకోవాలి ఆత్మానాత్మ వివే వివేకం ఆత్మానాత్మ విచారణ వివేచన ఎందుకు చేయాలి నీవు కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయటం రావాలి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆత్మానాత్మ వివేకం వలన మాత్రమే ఇది సాధ్యం ఇంకా దేనివల్ల సాధ్యం కాదు కర్మకు ఉండి కర్మ చేయాలి